సాక్షి ధారావాహిక నాటక పరంపరలో పదో భాగంగా రచన మూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాందురంగ సహకారం శ్రీ కే నరసింహారావు యనలారా మీలో ఎవరైనా ఆగ్రాలోని తాజ్మహల్ని చూశారా నేను విపులంగా చరిత్ర వివరించను కాని ఈ తాజ్మహల్ను షాజహాన్ చక్రవర్తి తన ప్రియ భార్య ముంతాజ్మహల్ మరణించినప్పుడు ఆమె గోరీకై కట్టించిన పాలరాజు భవనం స్మృతి చిహ్నం అంతం మేలు దీనిని రాత్రివేళ వెన్నెలలో చూసిన వారు ఆంగ్లంలో ఎ డ్రీమ్ ఇన్ మార్గుల్ అనగా పాలరాతిలో నిక్షిప్తమైన స్వప్నం అని అన్నారట షాజహాన్ వంటి రసిక చక్రవర్తి జీవితంలో మరొక స్వప్నం కూడా ఉంది కాకపోతే అది అద్భుత విషాద స్వప్నం ఆ స్వప్నానికి తాజ్మహల్ వంటి స్మృతి చిహ్నం ఏమీ లేదు ఇదేదో అపూర్వ కావ్య వస్తువులా ఉన్నదే ఏది చెప్పు చెప్పు కాదు కావ్యమాచి మీరు కొత్త ఒక అయ్యలు బెంగాల్ శాస్త్రి ఆ అద్భుత స్వప్నో మొదలెత్తు షాజహాన్ చక్రవర్తి జీవితంలో జీవత్ స్వప్నం ముంతాజ్మహల్ కదా ఆ చక్రవర్తి ఆమె అంతఃపురంలో ఉండగా ఈ స్వప్నానికి నాంది జరిగింది నాకు కోల్లేకులా ఏడి ఏ 2 ఏ 2 ఆరే ఆరే ఆటో ఫ్లిట్ అంటే నేను త్రప ప్పనే అంతె తమరు బరతినట్టున్నారు ఇద్దరి మధ్య ముగ్గురు కాదు ప్రభు అటు చూడండి ఆ మేలి ముసుగులో ఒక స్త్రీ ఎవరు నువ్వు మా రావడానికి నీకెంత ధైర్యం ఆమెను బెదర కొట్టుకు నిన్ను చూడాలంటేనే కరగట్లాడుతుంది నువ్వు నన్నేలినట్టే ఆమెను కూడా వేలుకోవాలి నీకు ఆమె అన్ని విధాలా విధేయంగా ఉంటుంది మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఇక్కడికి ఎందుకు వచ్చింది నా అంతఃపురంలోకి నా సెలవు లేకుండా రావటానికి ఆమె ప్రణప్రియ నీ దర్శనం చేయించి నిన్ను ఆమె మీద సర్వాధికారినిగా చేయటానికి నేను లేనప్పుడు మీరు ఈ పడుకు పిల్లతో ఎందుకు మాట్లాడారు ఓహో మీ మధ్య మాటలు జరగటం అది మీకు నచ్చటం తమకు ఆమె మీద ఇష్టం ఏర్పడటం అవునా పైగా ఆమెను నా అంతఃపురంలోకి రమ్మని రహస్య వర్తమానం కూడా పంపారన్నమాట ఆ మాట పట్టుకొనే అది వచ్చిందన్నమాట నా ఎదుటే దాని చర్యను తమను సమర్థించటం ఇది చాలక అది మీకు ఇష్టమైనట్టే నాకు కావాలని నన్ను ప్రతి నార్థమా నా కళ్ళు కప్పి ఇంత పని చేస్తారా దాన్ని నా అంతపురంలోకి ఎందుకు రమ్మన్నారు అంటే అంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి దాన్ని ఇక్కడ సింగారిద్దామనుకున్నారా ప్రభు మంచిదే నన్ను క్షమించు నా వల్ల తప్పే జరిగింది మించిపోయిన దానికి నేనేం చేసలేదో విను క్రితంసారి నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఈమెను అనుకోకుండా చూశాను నా దగ్గరకు వస్తే పదివేల అషరతులు ఇస్తాను అప్పుడు నేనేమిన్నానంటే పదివేల అషరతులు ఇస్తే నేను నీ ముఖం చూడడానికి ఊరి వారి తొత్తైన తొత్తుననుకున్నారా నాకు నాలుగు అసల పిల్ల అలంకారాలు పెట్టకపోయినా వివాహం చేసుకోవడమే అంగీకారం అన్నాను ఊరికొచ్చింది అంతవరకు మీరు వివాహం చేసుకున్నారా ప్రాణప్రియ నన్ను క్షమించు ఏమి అయ్యింది కదా నువ్వు ఉంచుకున్న దాన్ని నా దగ్గరకు తీసుకొచ్చావేమోదని అంతపాల్చాను ఇది చెందు మర్యాద మీరటం నా హక్కు నీ మీద ఆమెకు నాకు కూడా సమానమైన హక్కుంది సహన్షా నీ ఇక లేవండి మన శాస్త్రం అంగీకరించిన మీరు చేశారు మీరేమీ తప్పు తీ అమ్మాయి ఇలా రా నన్ను కౌగలించుకో ఇక మనం ఒక తల్లి బిడ్డల్లాగా కాలక్షేపం చేద్దాం ఇక నీకిష్టం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు నాకు వీలైనప్పుడు నేను కూడా నీ అంతఃపురానికి వస్తాను కొత్త పెళ్లి కూతుర్ని కౌగలించుకోగా నేను చూడలేదు నా చెని ఒక్కసారి నా ఎదుట కౌదలించుకోండి అక్క చెల్లెలిద్దరిని ఒక్కసారి కవిలించుకోవడానికి రెండు చేతులుండగా వేరు వేరుగా కవిలించుకోవచ్చు తప్పేసారి అదిగోష్ణారా పిలుస్తోంది ఇదిగో మీరు నా పెళ్లికి ఒక మంచి అంతఃస్పరం ఇవ్వాలి ఈమెను చూస్తుంటే ఏడుకుని నిదరాల్లాగా ఉంది జీవ దురదృష్టం కొద్దీ మీ వంటి ముసలి సుఖం ఒకడే కుట్టున్నాడు కానీ ఇలాంటి మీ పిలిసలాడే పట్టు సాయపు బంగారు బొమ్మ అదృష్టం అయి ఆడ మనిషి కర్మమేమైతే ఏమి మాగ మహారాజు సుఖపడితే చాలు కదా నువ్వునప్పుడు ఇద్దరు వెళ్ళండి నేను దీన్ని తెల్లవారకుండా పరాభవించి కంపించను దీన్ని కాపరం తెయనిస్తాను పెళ్లి గురించి నాకు పదిహేను దినాల నాడి తెలుసు రోషనారా ఈ సరికి పన్నాల్సిన పన్నాగం పన్నే ఉండాలి రోషనారా మా నీ సంభాషణంతా విన్నాను కిన్నెత్తుని వాళ్ళ రాత్రికే కనిపించడానికి ఏర్పాటు చేయించా నువ్వేం విచారించదు రా లోపలికి వెళదా వివరాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా నా పేరు మాత్రం బయటికి రాకూడదు గోప్యం రాదుగాక రాదు వచ్చినా మరేం తొందర పద చెప్తా ఆ పెడు కాదు పాదుశాఖ ఆ దాది అక్కడే ఉంది అది చూడదా అది పైకి పోయి ఏవేవో తెలివి తక్కువ మాటలాడదావతరికి యాకుతి ఇటురా నేను పిలిచే వరకు గది బయట నేనొక్కసారి లోపలికి వెళ్ళి పన్నీరు తెచ్చి మీ మీద తలుత ఈ కలగడం మీద ఉత్తరం ఏమిటి इकड़े इला दिने राज्य भार्य तोलासा गड़पे अवकाश मोहर तपूर् రువు తీసిందే నన్ను మాయ చేసిందే మొఘలాయి వంశానికి దీని ప్రేములు తీసి కుక్కకు పెట్టిస్తాను నా పట్ల విశ్వాస ఘాతుకురాలై ప్రవర్తించిన ఈ తుచ్చురాలు కింద ప్రేవుల్ని విశ్వాసవంతాలైన నా కుక్కలు సైతం ముట్టుకుంటాయా వ్యభిచార దోషంతో మలినమైన దీనిని చంపి ఆ రక్తంతో నా ఖైజాను అపవిత్రం చేయదు దీనిని దీనిని సంతలో పెట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి చిత్రపథ చేయిస్తాను అది చేసిన తోషాన్ని విమర్శిస్తాను ఎంతసేపు తలారి ఏ నిమిషంలోనైనా చంపుతాడు తిరిగి ఉంది పన్నీటి చల్లు జల్లా జల్లుమంటూ బయటి చూడు కింద వయస్సు ముద్రన వాడి వలపు తాజాకు మంటలాంటి నాలో నా నోటి వెంట ఇంతవరకు సత్యమే కాని అసత్యం ఎన్నడూ రాలేదు నేను ఒకరిని చూసి భయపడడం ఎందుకు నా వల్ల తప్పుంటే కదా ఉందా భగవంతుని విషయంలో కూడా నేను ఎప్పుడూ బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదు మీరే సందేహించవద్దు మీకు తోచినది అడగండి నా కొత్త అది కోటలోకి వస్తుండగా పహలీ దర్వాజా దగ్గర ఎందరో జనం ఉన్నారట వారిలో ఒకడు దాని చేతికి లేఖ ఇచ్చి పాదుషా సర్కారు వారి కొత్త జనానాలో దాఖలు చేయమని చెప్పాడట అది తెచ్చి నా చేతికివ్వబోగా నా భర్త తరగడ మీద ఉంచమని చెప్పాను ఈ లేఖ గురించి మీతో చెప్పాలనుకుంటూనే మర్చిపోయాను క్షమించండి నాకెలా తెలుస్తాయి అదేమిటి సర్కార్ అది అందులో నా గురించి సంగతులేముంటాయి పని వాళ్ళు ఎవరైనా నన్ను గురించి మీ పేర ఏమైనా రాశారంటారా అవును నేనెదిగిన సంగతులన్నీ నిర్భయంగా చెప్తాను నువ్వు నా భార్య నిన్ను ఎవరైనా ప్రేమించారా ఆతని ప్రేమ అసాధారణమని నాకు తెలుసు నేను అతని నిర్వంద్వంగా నిరాకరించాను చచ్చిపోతానని వర్తమానించాడు అతని మీద నాకు ప్రేమ లేదు కనుక చేసుకోలేదు అతగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నానే వెర్రి ముర్రి అతను అడుగంటి అతను ఎక్కడికి పోయాడో నేనెలా చెప్పగలను వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది తెలియదా పోనీ నేను చెప్పనా నీ అంతరంలో ఉన్నాడు నీ పక్క మీద ఉన్నాడు నా కౌతిట్లో ఉన్నవాడు నా మగడైన చక్రవర్తి కాదా. కాదు కాదు అక్కడ పాదుషా సర్కార్ ఆగర్భ శ్రీమంతులే మహాసుకుమార మూర్తులే మీరు నా గుండె మీద అంత తరుపు చర్చ మీ చెయ్యి పోలేదా వేళ్ళు నెక్కులు పుట్టలేదా మీరు కేవలం పొరపాటు పడుతున్నారు నేనే తప్పు చేయలేదు చెయ్యలేదు కాక చెయ్యలేదు నేనే కనుక తప్పు చేస్తే నన్ను కొట్టడానికి కర లేదా కథతో పనే కత్తితో నరక రాదా కానీ తప్పు అని విన్నదాని గురించి నిదానికి ఆలోచించండి తొందరపడకండి హఠాత్తుగా నాకొచ్చిన ఈ అదృష్టం కారణంగా నాకు అనేకులు శత్రువులు ఉంటారు నేను సత్యాన్నే పరిశీలిస్తున్నాను నీ మిండగాడిని ఎదుటించనా ఓడి అలా ముఖాముఖి వాడే కళ్ళు పెట్టుకుడు కాడా నువ్వు వచ్చిన మర్నాడే వీడిని ఇక్కడికి తెచ్చి మీ పని గడుపుకోవాలనుకున్నారా నీతో కాలక్షేపం చేయడం కోసం వీడికి నేను జితపచ్చాలు అలంకారాలు ఇవ్వాలా ఇంత కూడా చూడనక్కర్లేదా యాకుతి నువ్వు మగవాడవా కాదా నిన్నెవరు లోపలికి పంపాడు ఈ తంత్రమంతా నీ వల్లనే జరిగింది లేకపోతే నీ ప్రాణందిస్తా బాదుషా నేను ఆడదాన్ని కాదు మగవాణ్ణి ఇంకా చెప్పు నేను తమ భార్య కిన్నెత్తును అమితంగా ప్రేమించాను ఏడాది నుంచి కాళ్లా వేళ్లా పడుతున్నాను నన్ను వొంగడి పురుగు కంటే హీనంగా చూశాను నేను ఆసువదలేసుకున్నా నేనింకా నాకు తగినదాన్ని చూసుకుని పెళ్లి చేసుకోవడం కోసం మరో ఊరు పోదామనుకుంటుంటే ముంతాజ్ బేగం సాహెబా పరిచారికలిద్దరూ వచ్చి చక్రవర్తి గారు పిలుస్తున్నారని చెప్పాను నా పై పైకి ఎగిరిపోయాయి వాళ్ల వెంట నోరు మూసుకుని వచ్చాను నాతో వాళ్ళు ఏమన్నారంటే చక్రవర్తి గారి కొత్త పెళ్లి కూతుర్ని నువ్వెంతో ప్రేమించావని విన్నాం ఆమె నిన్ను మోపగించి చక్రవర్తిం చేస్తుంది నీకు రెండు వేల అషరఫీలిస్తాం ఆడవేషంతో కిన్నెత్తు దగ్గర ఉండి దాసీతనం చెయ్యి అన్నాడు నీకెలాంటి అదృష్టం పడుతుందో ఎవరు చెప్పగలరు అని మంతాజ్ బేగం సాహిబా అన్నారు కిన్నెత్తుకు దాసీగా ఉండి తీరాలని పట్టుబట్టాడు నన్ను బలవంతంగా ఇక్కడ దాల్చిని చేశాడు వెళ్ళలేకపోయాను పాదుషాయిస్తే నిన్ను బలవంతంగా మీ ము తను ఇచ్చినట్టు చెప్పవద్దని అడిగలేదా వీధిలో ఉండే ప్రజల మహజ్ అని చెప్పాలని అదే మాట కిన్నెత్తికి నేను చెప్పాను అంటే నీ వైపు తప్పు లేకుండా చేసుకున్నావన్నమాట నీ ఇలాగా దాని తప్పు కనపడకుండా సమర్థించావు నా ముసరితనానికి తోడు నీ పడుతనాన్ని కూడా కలిపి దీన్ని సుఖ పెట్టాలని చేరావు తల ఇది నిజమో అబద్ధమో ఎవడు చెప్పగలడు అసత్యమైనప్పుడే తరగరి చెరగరి అప్రతిష్ట అయినప్పుడు ఇక సత్యమే నేను చెప్పేదేముంది దీనిని చంపించే తంత్రంలో ముంతాసుతో పాటు నా కూతురు వారి దాసులు వీరిదాసులు అంతా ఏకమయ్యాడు నా జనా ఇంత కుటుంబ వైరం సహించగలరా తప్పంతిన్ని తప్పు రుదరి నా కనిపించడం లేదు నిర్దోషిని ఎలా చంపగలను నా ప్రజలు కూడా నాకు ఇదురు కోసమే లేఖను కోట విను ప్రజనం ఇచ్చారని మహాచరుని మాయ చేశారు ఇదంతా అంతమే కావచ్చునేమో ఇటువంటి మహేంద్ర జాలం మధ్య కిన్నిత్రాలిని పెట్టుకుని నిర్వహించగలమా పాపం లేదు ఏమనెక్కడికైనా పంపించేసి సంరక్షణకు తగ్గి పాటు చేయించాలి తప్పదు తప్పదు పాదు నేనే తప్పు చేయలేదు నిప్పు లాంటిదాన్ని మంచుగడ్డలాగా స్వచ్ఛమైన దాన్ని రక్షించండి నా కోసం మీరు విచారించకండి నా మాటలు ఖురాను మాటల్లా నమ్మండి నేనే పాపము ఎరుగను నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ జరిగిపోయింది ప్రజలు ఆడ మనిషి మీద తప్పు మాట చెప్పుకోవడం సహజ నన్ను న్యాయ సభలో పెట్టి బహిరంగంగా విచారించి న్యాయం దయచేయించండి సర్కారు మరొకరి తప్పైతే అలాగ చేయవలసింది ఈ వ్యాజ్యం నా ఇంటి పరువుతో ముడిపడింది ఇదంతా తంత్రమే కాని నిజం కాదని తమరు ఒప్పుకుంటారా ఒప్పుకున్నాను ఇప్పుడు నన్నేం చేయమంటాడు మీ ఇష్టమైన చోటు కా నేను నిర్దోషి అని నీ భార్యనని నువ్వే చేస్తా నా కథే చాలు నాకిష్టమేవి చోటికి వెళ్ళమున్నావు కదా అలా రాయి కీసి పాలు కొట్టుకుంటున్నారేంటి అది చాలా అది రక్తం దారా కడుతూ ఉంది యాగు కొంచెం ఏమీ సాయం పట్టు మంచ పడుకోబెడదాం జాపన కిన్నంటే మహా పతివ్రత పార్స ఆమెను నేను अलागैते परगे दास्ल् हुजूर तबीमी पीछे इंत घोर जी ంగారూ బొమ్మను ప్రష్టపట్టించారు నేను ఆగ్రా పోయి తాజ్మహల్ చూసిన నాటి రాత్రి నాకు వచ్చిన కళ ఇది కల అయినా కడుపు చెంచుకుంటే కాలమే పడ్డట్టుంది చాలా భారవేల కథతే తాజమహల్ ఇది ఒక అద్భుత స్వప్నం ఒక అద్భుత విషాద ప్రేమ స్వప్నంగా కరిగిపోయిన స్వప్నం అద్భుత స్వప్నం నాటికి విన్నారు రచనా మూలం కీర్తిశేషులు పానగంటి లక్ష్మీ నరసింహారావు గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగండ్ శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు సాక్షి ధారావాహిక ఈనాటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది